पतिता पावन पतिता पावन नमस्कार करमचंद गांधी भारतील भारतीय आदरीबड़े गोप स्वातंत्रोधुड़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 सत्यशोधन अमकर अज्यांग जयते अत्विकतावा की बोधी महात्मागारी आत्मथ वि अदृष्ट मूड पन्न पन। बालसुंदरं के గిరిమిటియాలతో నాకు సంబంధం పెరిగింది అటు ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలు చేసి వీళ్లను బాధించటం ప్రారంభించింది అందువల్ల వాళ్ళను గురించి చదవవలసి వచ్చింది పద్దెనిమిది సంవత్సరంలో నేటాల ప్రభుత్వం వారు గిరిమిటియాలు సిన తలకు ఇరవై పౌండ్ల చొప్పున అంటే మూడు రూపాయలు పన్ను కట్టాలని బిల్లు తయారు చేశారు దీన్ని చూసి నిర్వణుణ్ణి అయ్యాను ఈ విషయం కాంగ్రెస్ సమావేశంలో చర్చకు ప్రవేశపెట్టాను ఇందు ఈ బిల్లుకు వ్యతిరేకంగా గట్టి ప్రయత్నం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది ఈ పన్నుకు అసలు కారణం ఏమిటో ఇక్కడ కొద్దిగా వివరిస్తాను పద్దెనిమిది సంవత్సరంలో నేటాలనందరి తెల్లవాళ్లు అక్కడి భూములు కొన్నారు అక్కడి భూములు చక్కెర తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు అయితే కూలీలు దొరకటం కష్టమైంది ఆ దేశంలో నివసించే జూలు జాతి ఈ కూలీ పనికి తగనందున ఇతర దేశాల నుండి కూలీవాళ్లను రప్పించటం అవసరమని భావించారు అందువల్ల నేటాల ప్రభుత్వం వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి భారతదేశాన్ని కూలీవాళ్లను వలస తీసుకొని పోయేందుకు అనుమతి సంపాదించారు ఈ కూలీజనం నేటాలలో ఐదేండ్లు పనిచేయటానికి అంగీకరిస్తూ గిరిమిటి మీద అంటే కరారునామా మీద సంతకం చేయాలి గడువు దాటిన తర్వాత వారి ఇష్టం అంటే అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు శక్తి ఉంటే భూమి కొనుక్కోవచ్చు ఈ విధంగా తెల్లవాళ్ళు గిరిమిటియాలకు ఆశ పెట్టారు ఐదు సంవత్సరాల తర్వాత కూడా భారతదేశ కూలీలు కాయకష్టం చేసి ప్రయోజనం పొందవచ్చును అని తెల్లవాళ్లు ప్రకటించారు అయితే భారతీయులు తెల్లవాళ్లు అనుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందారు వాళ్ళు రకరకాలైన కూరగాయలు విరివిగా పండించసాగారు ఇండియా నుంచి మంచి కూరగాయ విత్తనాలు వెంట తీసుకుని వెళ్ళి తద్వారా బాగా కూరగాయలు పండించి అక్కడ చౌకగా జనానికి అందజేశారు మామిడి తోటలు పెంచారు వర్తకం కూడా చేయటం ప్రారంభించారు ఇళ్ళు కట్టుకునేందుకు స్థలాలు కొన్నారు కొందరు కూలీలు భూస్వాములైనారు భారతదేశపు వర్తకులు కొందరు వేళ్లతో పాటు అక్కడే పాతుకుపోయారు ఇటువారిలో కీర్తిశేషులు సేఠ్ అబూబకర్ అమద్ గారు ప్రథములు వారు కొద్ది కాలంలోనే తమ వ్యాపారాన్ని బాగా వృద్ధిలోకి తెచ్చారు ఇదంతా చూసి తెల్లవ్యాపారస్తులు కంగారు పడిపోయారు నల్లవాళ్లను పిలుచుకు వెళ్ళినప్పుడు తెల్లవాళ్లకు వీళ్ల వ్యాపార రహస్యాలు తెలియవు భారతీయులు వ్యవసాయదారులైతే పర్వాలేదు కానీ వ్యాపారంలో సైతం పోటీకి దిగేసరికి తెల్లవాళ్ళు సహించలేకపోయారు భారతీయుల పట్ల అసూయ కలగటానికి ఇదే ముఖ్య కారణం దీనికి మరిన్ని ఇతర కారణాలు కూడా తోడయ్యాయి నల్లవారి రకరకాల జీవన పద్ధతులు కొంచెం ఏమైనా మప్పితంగా గృహ నిర్వహణ కావించుకోగల స్థితి అల్పలాభ సంతోషం ఆరోగ్య నియమాలను గురించిన ఉదాసీనత చుట్టుప్రక్కల్ని శుచిగా ఉంచుకోవటంలో అశ్రద్ధ ఇండ్లను మరమ్మతు చేయించి బాగా ఉంచుకోవటంలో పిసినారితనం ఈ మొదలుగా గల వల్ల వర్ణద్వేషమనే చిచ్చు బాగా రేగింది ఈ ద్వేషం తరువాత ఓటోక్కు తొలగించే బిల్లు రూపంలోనూ ఆ తరువాత గిరిమిటియాలు మూడు పౌండ్ల తలసరి పన్ను చెల్లించే బిల్లు రూపంలోనూ ప్రత్యక్షమైంది ఈ శాసనాలేగాక అనేక చిక్కులు అదివరకే ఏర్పడి ఉన్నాయి గిరిమిటియాలను గిరిమిటియా కాలం ఐదేండ్లు ముగిసే మునిపే ఆ గడువు ముగిసినట్లు భావించి బలవంతంగా పంపివేయటానికి పూనుకున్నారు కానీ అందుకు ఇండియా ప్రభుత్వం వాళ్ళు అంగీకరించలేదు తర్వాత కొన్ని షరతులు ప్రవేశపెట్టబడ్డాయి దానిలో మొదటిది గిరిమిటియాలు తమ నియమిత కాలం పూర్తి కాగానే ఇండియాకి వెళ్ళిపోవాలి అలా వెళ్లని ఎడలా ఒక్కసారి కొత్త వడంబడిక వ్రాస్తూ ఉండాలి వడంబడిక వ్రాయబడినప్పుడు జీతం కొంచెం కొంచెం పెంచబడుతూ ఉంటుంది చివరగా కొత్త వడంబడిక వ్రాయక ఇండియాకి తిరిగిపోకుండా నేటాల్లోనే ఉంటే సాలుకు ఇరవై ఐదు పౌండ్లు అంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పన్ను రూపంలో చెల్లిస్తూ ఉండాలి ఈ షరతుల్ని ఇండియా ప్రభుత్వం వాళ్లచే అంగీకరింపచేయటానికి సర్ హెన్రీ బిన్ మిస్టర్ మేసను అని ఇండియాకి వచ్చారు అప్పుడు లార్డు ఎల్గిన్ ఇండియా వైస్రాయిగా ఉన్నారు అతడు ఇరవై పౌండ్ల పన్ను అంగీకరించాడు ఇది వైస్రాయ్ చేసిన పెద్ద తప్పిదం అప్పుడు ఇప్పుడు కూడా నా అభిప్రాయం ఇదే ఈ విధంగా నిర్ణయించి అతడు ఇండియాకు ఈషన్ మాత్రమైనా మేలు చేయలేదు నేటాలు తెల్లవాళ్లకు ఆ విధంగా లాభం చేకూర్చడం వైస్రాయికి పాడి కాదు మూడు నాలుగేండ్లలో ప్రతి గిరిమిటియా తనకు తన భార్యకు పదహారేండ్ల కొడుకు పదమూడేండ్ల కుమార్తెకు మూడు మూడు పౌండ్ల చొప్పున పన్ను చెల్లించాలి నలకు వారి ఆదాయం పద్నాలుగు షిల్లింగులు మాత్రమే అంతకంటే మించి సంపాదించని భార్యాభర్తలకు వారిద్దరి పిల్లలకు కలిసి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు పౌండ్లు అంటే నూట రూపాయల పన్ను వేయటం ఏ దేశంలోనూ కనీ ఎరుగని అత్యాచారమే ఈ పన్నును ప్రతిఘటిస్తూ మేము ఉద్యమం ప్రారంభించాము ఈ విషయంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ మౌనం వహించి ఉంటే ఇండియా వైస్రాయి ఇరవై ఐదు పౌండ్లు మంజూరు చేసి ఉండేవాడే ఇరవై ఐదు పౌండ్లు మూడు పౌండ్లకు తగ్గటం కూడా నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు జరిపిన ఉద్యమ ప్రభావమే కావచ్చు లేక నా భావం పొరపాటే కావచ్చు కాంగ్రెస్ వారు ఉద్యమం నడిపినా నడపకపోయినా ఇండియా ప్రభుత్వం వారు మూడు పౌండ్ల పన్ను మంజూరు చేసి ఉండేవాళ్లని అనవచ్చు ఏది ఏమైనా ఇది భారతీయుల ఎడ అనుచిత చర్యయ్యే భారతదేశ యోగక్షేమాలను పరిరక్షించవలసిన వైస్రాయి అమానుషమైన ఇట్టి పన్నును మంజూరు చేసి ఉండకూడదు ఈ పన్ను ఇరవై పౌండ్ల నుండి అంటే మూడు రూపాయల నుండి మూడు పౌండ్లకు అంటే నలభై రూపాయలకు తగ్గింపబడినా అది నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారికి గౌరవప్రదం కాదు గిరిమిటియాలకు ఏమీ మేలు జరగలేదన్న విషయం స్పష్టం ఇది నిర్వివాదాంశం ఈ పన్నును రద్దు చేయించి మొదట ఇప్పించాలని కాంగ్రెస్ వాళ్ల నిర్ణయం ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టలేదు అయితే ఈ నిర్ణయం నెరవేరటానికి ఇరవై సంవత్సరాల కాలం పట్టింది ఒక్క నేటాలు భారతీయులే కాక దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయులంతా కలిసి ఏకోన్ముఖంగా పెద్ద ఉద్యమం నడిపితేనే గాని ఆ పన్ను రద్దు కాలేదు గోఖలే గారికి రద్దు చేస్తామనే మాట ఇచ్చి కూడా చివరికి నెరవేర్చకపోయేసరికి తుది సమరం ప్రారంభించవలసి వచ్చింది ఆ సమరంలో గిరిమిటియాలంతా పూర్తిగా పాల్గొన్నారు ప్రభుత్వం వారు తుపాకులు కాల్చినందున చాలామంది గిరిమిటియా భారతీయులు ప్రాణాలు అర్పించారు పదివేల మందికి పైగా నిర్బంధింపబడి జైళ్ళకు వెళ్లారు అయితే చివరికి సత్యమే జయించింది భారతీయుల బాధల రూపంలో సత్యం అక్కడ ప్రత్యక్షమైంది అచంచలమైన ఓర్పు నమ్మకం విసుగు విరామం లేని పట్టుదల పూనిక వల్ల ఆ యుద్ధంలో జయం లభించింది లేకపోతే జయం లభించి ఉండేది కాదు ఆ పోరాటం జరపకుండా మానివేసి ఉన్నా లేక నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు ఆ విషయం మరచిపోయినా తల పన్ను మీద పడి ఉండేదే ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయ గిరిమిటియాలు చెల్లిస్తూ ఉండేవారే ఆ అపయశస్సు దక్షిణాఫ్రికా ఎందు నివసిస్తున్న భారతీయులకే కాక భారతదేశంలో నివసిస్తున్న సమస్త భారతీయులకు కూడా ఆపాదించి ఉండేది राजराम पतिता पावन सीताराम रघुपति राघव राजा राम पतिता पावन सीताराम रघुपति राघव राजा राम पतिता पावन सीताराम